తెరని వేదాంత విద్యార్థులు దానిలో అయితే దాని మీద నిజమైన యథార్థమైన వాస్తవమైన ప్రేమకు లేవో కొద్దిమంది వస్తారు ఎంత రో లేదు చెప్తున్నాడు సో అలాంటి శ్లోకం రోజు ఇవేళ అలాంటి శ్లోకంలో పడ్డాం ఇంకా సత్య ఏమిటంటే సత్య ఏమిటంటే ఇప్పుడు ఈ ఘటన ఈ ఈ పదార్థములు జగత్తుల పదార్థములు ఘటన అవును వీటిని తెలుసుకునేది ఎవరు నేను జగత్తులో ఘటనలు ఘటనలు అంటే పుట్టుక యవ్వనము పెళ్లి మొదటి మరోటి ఘటనలు అని చెప్పానా అవన్నీ అసత్యం చెప్పాను కదా అవి తెలుసుకునేది ఎవరు నేను తర్వాత ఈ కొడుకు కూతురు తల్లిదండ్రి అయిన మానవీయ సంబంధాలు ఆఫీసరు జూనియర్ ఫ్రెండ్ ఫో ఇవన్నీ సంబంధాలు ఉన్నాయి కదా ఇవన్నీ అసత్యం చెప్పాను కదా వీటిని తెలుసుకునేది ఎవరు నేను ఈ నేను అనే చేతన తత్వము ఏ చైతన్యం నుంచి పుడుతూ ఉంటుందో నేను ఎక్కడి నుంచో ఒక్కడి నుంచి పుడుతోందా లేదా మీకు నేను అస్తమానం లేదు కదా నిద్రలో నేను లేదు ఏమైపోయింది ఎక్కడో చోట విలీనం అయిపోయింది మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ పొద్దునాడు పొద్దున్న పుట్టింది మళ్ళీ తెలివిగా ఉన్న సందర్భంలో కూడా జాగ్రత్త వస్తులో కూడా అప్పుడప్పుడు నేను ఉండదు ఓసారి ఉంటుంది ఓసారి ఉండదు సో ఏమైపోయింది నేను ఎక్కడో చోట విలీనం అయిపోయింది అనమాట మళ్లీ కనుక మళ్లీ పైకి వచ్చింది అనమాట కాబట్టి ఈ నేను అనేది మీ యొక్క అంతరాంతరములలోని చైతన్యం నుంచి పైకొస్తూ ఉంటుంది మళ్లీ ఆ చైతన్యంలోనే విలీనమైపోతూ ఉంటుంది అదిగో ఆ చైతన్యము ఆ స దాన్నే ఆత్మ అంటారు దాన్నే సచిత్ అంటారు ప్రకాశించే తెర అన్నాం చూడండి ప్రకాశించే తెర అంటే తెర సత్ ప్రకాశించిత్ సత్ చిత్ సో ఆ సచిత్ ఆత్మ అది సత్యము బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపద ఆత్మా సత్యం జగన్మిథ్య బ్రహ్మ లాంటి పెట్టండి ఇక్కడ బ్రహ్మానే పదం కదా ఆత్మ కాబట్టి అది ఏ సత్యము కాబట్టి మీ ఆత్మస్వరూపమే సత్యము మీచేత ఆత్మస్వరూపము యొక్క ప్రకాశములో ప్రకాశిస్త అనగా మీచేత తెలియబడుతూ ఉండే ఈ జగత్తంతా కూడా కనబడుటయే కాని అది సత్యము కాదు మిథ్యయే ఈ సత్యమైన ఆత్మ కనపడ అది లేకుండా పోయే ప్రసక్తి లేదు ఈ మిథ్యయైన జగత్తు ఉండే ప్రసక్తి లేదు నా సతో విద్య నా భావో విద్యతే సత ఈ సత్యాన్ని ఈ ఉభయోహ అనయోహో ఈ సత్ అసత్తులకి మధ్య నుండేటువంటి ఈ ఈ భేదాన్ని చాలా పెద్ద భేదం అది ప్లస్ కి మైనస్ కి ఎంత భేదమో అంత భేదమో అంతః డయామెట్రికల్ ఆపోజిట్ అంటారు సో తూర్పు పడమరలము ఉత్తర దక్షిణ ధ్రువముల వంటి ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి భేదాన్ని తేడాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే తత్వవేత్త వాడే ఈ సంసార బంధం నుంచి విముక్తుడు అవుతాడు అదే ఆ శ్లోకం ఒకసారి భాష్యం చూద్దాం అవతారిక ఇత శోకమోహత్వ శీతోష్ణాది సహనం యుక్తం ఇప్పుడు శీతోష్ణములు వస్తాయి చలి వస్తుంది వేడు వస్తుంది మనం చలి వచ్చినప్పుడు అదిగో చలి వచ్చింది చలి చలి చలిని కంగారు ఉష్ణం వచ్చినప్పుడు అదిగో ఉష్ణం వచ్చేసింది ఎప్పుడు గడుస్తుందో ఎలా గడుస్తుందో అని కంగారు అలాగా సంవత్సరం పొడిగుతా వెదర్ గురించి బెంగపెట్టుకునే భయపడుతూనే జీవించడం అన్నది సందర్భం లేని అలా ఉండకూడదు మనం ఏం చేయాలంటే చలి వచ్చినప్పుడు చక్కగా బుద్దిమంతులాగా చలిని సహించేయాలి అలాగే వేడు వచ్చినప్పుడు వేడిని సహించేయాలి మీరు ఎయిర్ కండిషనర్ పెట్టుకోద్దని నేను చేయొద్దంటున్నా కంప్లైంట్ చేస్తే నాకేదో నష్టమని లేకపోతే పక్క వాళ్ళకి నష్టమని కాదు మీకే నష్టం కంప్లైనింగ్ నేచర్ తప్పు కంప్లైన్ ఎవరు చేస్తాడు ఎవడైతే యాక్సెప్ట్ చేయలేడో వాడు కంప్లైంట్ చేస్తాడు మీరు యాక్సెప్ట్ చేయడం మానేసి కంప్లైంట్ చేస్తూ ఉంటే అది జీవితం సరళంగా జీవించే పద్ధతి కాదు ఇప్పుడు కాఫీ ఇచ్చారనుకోండి కంప్లైంట్ కాఫీ అంటే అది ఒక కప్పు ఈవేళ పొద్దున్న ఉన్నట్టు రేపు పొద్దున్న ఉండదు ఆ కాఫీ దూచన్నది అది అది అక్షణంగా మారిపోతూ ఉంటుంది ఓవరాల్ మీద ఇది మోర్ ఆర్ లెస్ ఇట్ ఇది కాఫీయా టీయా తెలియదు రైల్లో ప్రయాణం చేస్తుంటే వాడు కాఫీ వాడు వాడు కాఫీ అండు టీ అండు ఈ అంటాడు వాడు వెళ్లేప్పుడు ఆ చేతిలో అది పెట్టుకుని ఈ అంటూ వెళ్తాడు వీరు కాఫీ సోషలి సోషలిజం కాఫీ అన్నమాట కాఫీ టీస్ తక్కువ సో ఆ రకంగా కాబట్టి వచ్చిందల్లా మాట్లాడకుండా బుద్ధిమంత్రులకు చేసుకోవడమే కానీ కంప్లైంట్ చేస్తుంటే కాపురాలు నిలకడం వైద్యం అలాగే వెదర్ గురించి కూడా అలాగే ఊరి కంప్లైంట్ చేయకూడదు మనం ఈ మీడియా న్యూస్ పీపుల్ ఉంటారే వాళ్ళు కంప్లైంట్ చేయడమే వాళ్ళ పరం వర్షం కురిసినా కంప్లైంట్ వర్షం కురిస్తే చంద్రబాబు నాయుడు తప్పు వర్షం పడకపోతే చంద్రబాబు నాయుడు తప్పు ఆ రకంగా వాళ్ళు గత కొన్ని సంవత్సరాలు నడిపించారు ఇప్పుడు ఇంకొకటి మీద పెడతారు నడిసోడు అతను కడితే సో ఎండలు తప్పు ఎండలకు తప్పు ఎవ్రీథింగ్ ఇది రాము ప్రతిదానికి కంప్లైంట్ సో అల్లక సహనం ఎక్సెప్టెన్స్ నేర్చుకోవాలి దానికి కారణం ఏమిటి ఆగమాపాయన అనే అంతకుముందు హేతు ఊరిపిస్తాం ఇప్పుడు ఇంకో హేతు ఇత ఈ కారణం చేత కూడా శీతోష్ణములను చలి వేడే కదండి ఆది శబ్దం ఉంది కదా సుఖదుఖములను శీతోష్ణములు ఉరికే ఉరికే సింపుల్ గా చెప్పిందండి సుఖ దుఃఖములు శీతోష్ణ సుఖ దుఃఖ సుఖ దుఃఖములు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు పట్టలేము ఉత్సాహం పట్టలేము దుఃఖం వచ్చినప్పుడు మళ్ళీ నేలలో కంట కూడా కృంగిపోవటం దుఃఖం వచ్చినా పట్టలేము సుఖం వచ్చినా పట్టలేము అంతటి ఇంటెన్స్ ఇమోషనల్ రెస్పాన్సెస్ అనేవి సుతరాము తగదు అది మనిషి ఎప్పటికీ సత్య మార్గంలో వెళ్ళలేడు ఆ మిథ్య మార్గంలో పడిపోతూ ఉంటాడు అలా ఉండకూడదు ఈ శీతోష్ణాతలను ఏం చేయాలంటే సహనము ఇండ్యూర్ సహించు ఎలా సహించటం అంగీకరించటం ద్వారా సహించు నేను మొత్తం రెండు రోజుల పాధానం మళ్ళీ ఇంకోసారి రీక్యాప్ చేస్తున్నాను అంగీకరించడం ద్వారా అంగీకరించడము లేక స్వీకరించడము సో సాధిత పట్టాం కండువా పట్టాం కండువా చెంగు చెంగు పట్టేము అంట ఒడి పట్టాము చెంగు పట్టము మీరు అక్షందం వేసినా సరే బూడి వేసినా సరే యాక్సెప్టం ఎనీథింగ్ యాక్సెప్ట అని అలా ఉండే వాళ్ళందరికీ చెప్పు కూర్చోకూడదు అలాగే ప్రచారం చేయమని అర్థం కాదు ఆ రకంగా మీ మనస్సుని గిటలు చేసుకోండి మనస్సులో ఇంటెన్స్ రెస్పాన్సెస్ మీరు ప్రాజెక్ట్ చేయవద్దు ఎందుకంటే వాడు అక్షతలు వేస్తే ఆ అక్షతలు మిత బూడిదే వేస్తే ఆ బూడిదే మిత్యే ఇది ప్రశ్చ ఇది ఇంకో కారణం ఇంతకుముందు అగమాపాయన్ కారణం అని చెప్పారు దాన్ని కొంచెం బలంగా చేసుకో ఇది మిథ్య ఇప్పుడు మీకు చూడండి అది నిత్యం తెలియాలంటే కొంచెం సూక్ష్మంగా చూడడం అలా చేసుకోవాలి అప్పుడు నిత్యం తెలుస్తుంది ఇప్పుడు సభల్లో మెడలో మాలలు వేస్తూ ఉంటారు మెడలో మాలలు వేసి ఫలా వారు వారంద ఇ్రు అండి చంద్రు అండి అని పొగడుతలు పొగుడతారు సభలో నేను అనేది ప్రేమతో ఉండే సందర్భాన్ని నేను చెప్పట్లేదు ఉంటే మామూలుగా లోకంలో జరిగే సభల గురించి చెప్తారా ఆ సభలో చాలా పొగడుతలు పొగుడతారు మాలలు వేసిస్తారు పెద్ద వేసిస్తారు అదంతా సత్యం అంటారా మీకు ఏమనిపిస్తుంది అదంతా ఇట్ ఈస్ ఎ హ్యూజ్ మేక్ వినిఫ్ చంద్రబాబు నాయుడు గారిని ఎలాగా ఎల్లాగా ఉరేగించేసారి కోపండి ఎంతలా ఉద్యోగించేశారు ఆ ఎలక్షన్ రోజు రిజల్ట్ రావడానికి ముందు ఎలా ఉద్యోగించేశారు ఆయన్ని నేరాధిమాలు పట్టేశారు ఎంత దండం వేసేసారండి ఎంత దండ అంటే ఒక మనిషి మొదలయ్యాడు అదన్న ఒకటి ఒకటి ఒకటి పట్టుకుని తీసుకొచ్చి ఆయన మెడలో వేస్తే ఆయన కింద పడిపోతాడు ఆయన మెడలో వేయకుండా అలా పట్టుకుని నిలబడి ఫోటోగ్రాఫీలు తీసేసి ఇదంతా వాస్తవమైన అదంతా సత్యం ఆ ప్రవర్తన మీరు సత్యమేనా ఆ కనపడేదంతా యథార్థమేనా మీకు ఏమనిపిస్తోంది అదంతా కూడా ఇట్స్ ఎ హ్యూజ్ మేక్ బిలీవ్ అని అనిపించట్లేదు సపోజ్ ఎవడైనా ఈ పొగడతాలన్నీ సత్యము అని అనుకున్నాడు అనుకోండి వాడు మహాభ్రాంతిలో బతుకుతున్నాడు అని అవునా కాబట్టి బుద్ధిమంతుడు ఏం చేస్తాడు ఆ పొగడతలు ఎలాగే ఉంటాయిలే సమాజం అన్న తర్వాత ఏదో ఉంటుంది అని నేను ఇంతటి వాడిన అంతటివాడిని వాడు త్వన్ చంద్రహా త్వన్ ఇంద్రహా అని తాను నేను చంద్రుణ్ణి నేను ఇంద్రుణ్ణి అని అనుకోడు అలా అంటూ ఒక మర్యాద సభా మర్యాద కోసం అలా అంటారు రియల్లీ డోంట్ మీన్ ఇట్ అని మనం అర్థం చేసుకున్నాయి అలా అని చెప్పకూడదు అలా అర్థం చేసుకుని మనం కామ్ ఉంటాం ఈ లోపల ఎవరిలో ఏదో అమర్యాద చేసినట్టు ఈ అమర్యాద కూడా ఉరికే ఇట్స్ ఓన్లీ సబ్జెక్టివ్ థింగ్ ఎలాగంటే అమర్యాద అంటే ఎలా ఉంటుందంటే స్టేజ్ మీద పది కుర్చీలు వేస్తారు పది కుర్చీల్లో మిమ్మల్ని తీసుకెళ్లి తొమ్మిదో కుర్చీలో కూర్చోబెడతారు అదే అమర్యాద రెండో కుర్చీలో కూర్చోబెడితే మర్యాద లేకపోతే అందరినీ స్టేజ్ మీద పిలిచేసి వాళ్ళందరినీ పిలిచేసి మిమ్మల్ని పిలవరు మీరు అక్కడ కుర్చీలో కూర్చుని అలా ఉడికిపోతూ ఉంటారు ఉక్రోషంతో నన్ను పిల్లలేదు నన్ను పిల్లలేదు ఈ లోపల ఎవడో చూసి ఎవరి చెవిలోనూ ఆర్గనైజర్ చెవిలో వాడి చెవిలో ఊర్తాడు రే ఆయన పిల్లలేదురా బాబు అప్పుడు వెంటనే వాడు అక్కడ ఉండే ప్యూర్ పిలిచి వాడి చేత చెక్క కుర్చీ ఒకటి మరి ఇంక కుర్చీలు అప్పటికప్పుడు ఏదో చెక్క కుర్చీ ఒకటి తెప్పించి ఈ తొమ్మిది కుర్చీలు పక్కన వేయించి అయ్యా మీరు దయచేయండి దాన్ని మీరు మీరు అవమానం ఫీల్ అవుతారు అవునా ఈ అవమానం ఎంతటి వాస్తవం ఉంది దాంట్లో ఏం వాస్తవం దాంట్లో ఏం అవమానం ఉంది అవమానం అనుక్కుంటే అవమానం గానే. దాంట్లో అవమా అంచేతనే ఏమంటారంటే దెర్ ఈస్ నో హత్ అదర్ దాన్ ద సెన్స్ ఆఫ్ హత్ అని అంటారు అవమానం అంటూ ఏమీ లేదు ఏముంది కుర్చీలో కూర్చోబెడితే అవమానం ఎందుకు అవుతుంది అవమానమని మీరు భావించుటయే అవమానం అంతేగాని అవమానం అంటూ ఏం లేదు అవమానమని మీరు భావించుటయే అవమానం సన్మానమని మీరు భావించుటయే సన్మానం మీరు ఇది అవమానం అది సన్మానం అని భావించారనుకోండి అది సన్మానమైనప్పుడు మహోత్సాహంగా ఉంటారు అవమానం అయినప్పుడు నీరసపడిపోయి కృందిపోయి మహా దుఃఖాన్ని అనుభవిస్తూ అది బాధపడతారు దానికి రెస్పాన్సిబుల్ పీపుల్ ఐదుగురు ఆరుగురు ఉంటారు లెబికం పెర్మనెంట్ ఎనిమిస్ టు యూ అర ఎంటై అయిపోతారు అది తెలివితే మీరు చూస్తున్నది సత్యం అని ఇటు అవమానం వచ్చినా సన్మానం వచ్చినా రెండింటినీ కూడా నిబ్బరంగా ఓన్లీ ఆర్గనైజర్స్ వాళ్ళు మాత్రం ఎంతమంది నన్ను ఎత్తిమీ పె మోస్తారు అందరూ పల్లకి మోసీవాళ్లే ఎక్కి వాళ్ళు అయితే మోసీవాళ్లే వాళ్ళు ఉంటారు ఏదో వీలున్న వాళ్ళు పిలిచారు లేని వాళ్ళు లేదు మన్ని పిలిచినప్పుడు మన్ని పిలిచారు ఈవేళ ఇంకోహిని పిలుచుంటారు అలా పైకి పొగిడేసి పొగిడేసి పొగిడేసి చంద్రబాబు గారు అలాగే పడిపో అసమానం అదే దృష్టాంతం చెప్తున్నానని అనుకోద్దు ఆయన అలా తొమ్మిది సంవత్సరాలు పొగిడేశారు ఆయన్ని ఇండియన్ మీడియా అంతా కూడా ఎస్ గురుమూర్తి అనే ఒక ఆర్టికల్ రాసాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో అతను ఏమన్నా రాశాడంటే చంద్రబాబుని తప్పుదారి పట్టించి అతను ఓడిపోవడానికి మీడియా కారణం ఉంది సార్ ఎందుకంటే సమాజంలో పరిస్థితి అతనికి అనుకూలంగా లేనప్పుడు అతను చేసే పాలసీస్ లో రూరల్ పీపుల్ కి ఒక నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ అయిపోతున్నా ఆ సత్యం వీళ్లు గనక కాముగా ఊరుకుంటే ఆ సత్యం అతను గ్రహించేవాడు తెలివైన వాడు ఏదో చేసుకునేవాడు కొంతైనా రిట్రీవ్ చేసుకునేవాడు అతన్నేమో మొలవ చెట్ ఎక్కించేసి ఇంకా నిన్ను మించిన వాడు లేడు నువ్వే ఇంద్రుడు నువ్వే చంద్రుడివి క్లిటన్ డైరెక్ట్ గా నీ దగ్గరికే అని ఇల్లారో ఉండడే కదా వ్యక్తం తెలుస్తున్నాడు కాబట్టి ఇదంతా సత్యం కాదు ఇవన్నీ స్వీకరించి ఊరుకోవాలి ఎందుకు స్వీకరించాలి ఎలా స్వీకరించాలి అవి సత్యం కాదు కనుక స్వీకరించాలి అవి సత్యం కాదని తెలుసుకోవడం ద్వారా స్వీకరించాలి అవి సత్యం కాదు అని మీరు తెలుసుకుంటే స్వీకరించటము సహించటము సరళమైపోతుంది అందుకోసం ఈ సత్తామీమాంస యొక్క ప్రయోజనం ఇది సత్తామీమాంస అంటే కేవలం ఏదో తట్టపండితులు మీమాంస పండితులు కూర్చుంటారుంటారు మీరు అనుకున్నారు అలా కాదు సామాన్య మానవుడికి అవసరం ఎందుకంటే ఫైనల్ గా అది మాత్రమే సంసార బంధం నుంచి మనిషిని బయట యస్మాత్ ఎందువల్లనగా నా సతో విద్య భావ అందము నా స విద్యమానస్ శీతోష్ణాదే విద్యతే నాస్తి భావ భవనం అస్తికా అది శీతము ఉష్ణము శీతోష్ణములు ఈ శీతోష్ణములు ఇవి అసత్ అంటే అవిద్యమానములు అంటే ఉన్నవి కావు చలి వేడి అనేవి ఏమీ లేవు చూడండి వాక్యండి ఎలా ఉన్నావు ఆ స్టేట్మెంట్లు ఆ మాట అంత గుండె దిటగా ఉన్నవాడు అనగలుగుతాడండి చలి వేడి లేదంటున్నాడు వీడు వీడిని తీసుకెళ్ళి ఆ తల నేమలో పరేసినండిరా వీడికి తెలుసు వస్తుంది అని మీరు అన్నారనుకోండి అప్పుడు ఏమైపోతాడు అలా కాదు అదేమిటో మీకు నేను చెప్తా శీతము ఉష్ణము అనేవి అవిద్యమానస్య అంటే లేదు లేనివే లేనిది ఉండడం అనేది జరగదు అసత్తైనటువంటి శీతోష్ణాదికి భావ నా అస్తి భావ అంటే భావానం భవనం అంటే ఇల్లు కాదు భూ సత్తారాం ధాతువు నుంచి భావ వచ్చింది భూనే ధాతువు నుంచి భవనం భూ అంటే సత్తానర్థం అంటే అస్థిత ఉనికి చలి అనేది లేడి అనేది వాస్తవంలో ఏమీ లేవు ఆది శబ్దం చేతను సుఖము దుఃఖము వాస్తవంలో ఏమీ లేవు మీరు అనుక్కుని కల్పించుకున్నదే కానీ వాస్తవంలో సుఖము దుఃఖము అనేవి ఏమీ లేవు ఇప్పుడు దృష్టాంతం చెప్పింది మీకు అర్థమైందా సమ్మానము అవమానము అనేవి మీరు అనుకుని కల్పించుకున్నవే కానీ వాస్తవములు లేవు సుఖము దుఃఖము కూడా అంతే ఎందుకంటే సన్మానించి సుఖం వచ్చింది అవమానం నుంచి దుఃఖం వచ్చింది ఈ సుఖము వాస్తవంగా ఉంటే మరుక్షణంలో అలా మెరుపచి మాయమైనట్టుగా మయమైపోతుంది ఉన్నది పోదు లేని రాదు కాబట్టి శీతోష్ణములు వాస్తవంగా లేవు సుఖ దుఃఖములు వాస్తవంగా లేవు సన్మానావమానములు వాస్తవంగా లేవు ఉన్నట్లు కనబడ్డమే కాబట్టి అది తెలిసేసుకుంటే వాటి మీద వాటి వల్ల మీ మనస్సుపై పడేటువంటి భారము ఉండదు మనసు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు మీరు ఆత్మస్వరూపం తెలిసి మీరు జీవన్ముక్తులవుతారు అది ప్రణాళిక అయితే మీరు అనొచ్చు శీతోష్ణాది లేదని ఎలా చెప్తారు లేదని ఎలా చెప్తారు శీతోష్ణదేహ విద్య మనస్య ఎలా చెప్తాను చూడండి ఇప్పుడు మొన్న ఎక్స్పెరిమెంట్ చెప్పాను ఆ ఎక్స్పెరిమెంట్ ను బట్టే ఆ ఎక్స్పెరిమెంట్ మళ్లీ చెప్తా మీకు ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక గ్లాసులో వేడి నీళ్లు ఓ గ్లాసులో ఐసు గడ్డలు వేసిన చన్నీళ్లు పెట్టాం మధ్యలో మామూలు నీళ్లు పెట్టాం మామూలు రూమ్ టెంపరేచర్ లో ఉండే నీళ్లు పెట్టాం ఇప్పుడు ఈ ఈ వేడిలలో వేలు పెట్టాను చన్నీళ్లలో వేలు పెట్టాం ఇది వేడి ఇది చల్లన ఈ రెండు తీసుకొచ్చి దీంట్లో పెట్టాం పెట్టినప్పుడు ఈ వేడి వేడి తగిలిన వ్రేలుకి ఈ నీళ్లు చల్లగా అనిపిస్తాయి ఈ చన్నీళ్లలో పెట్టిన వ్రేలికి ఈ నీళ్లు వేడిగా అనిపిస్తాయి ఇప్పుడు ఎంతకి ఈ నీళ్లు వేడి నీళ్ళ నీళ్ళ ఏమిటది ఎందుకంటే శీతము ఉష్ణము అది పరస్పర విరుద్ధము పరస్పర విరుద్ధంలోనేవి ఇక్కడ కాబట్టి వేడి నీళ్ళలో వేలు పెట్టి శ్వేతము కాదు ఉష్ణము కాదు సమానమో ఏమిటో తర్వాత అసలు శీతము కాదు ఉష్ణము కాదు అవునా అసత్తి అసత్తిగా తెలుసుకోవడం ఏమిటి శీతము ఉష్ణము శీతము ఉష్ణము అనేవి మీ రెస్పాన్స్ ఆఫ్ ది సెన్సార్గన్స్ సెన్సార్గన్స్ యొక్క రెస్పాన్స్ శీతం అనేది అబ్సల్జూట్ గా ఏమీ లేదు బయట అలాగే ఉష్ణం అనేది కూడా అబ్సలజూట్ గా ఏమీ లేదు మన సెన్సార్గన్స్ అంటే చర్మమునకు స్పరిశంటారు ఆ స్పరిశేంద్రియం ఇచ్చే రెస్పాన్స్ అది దానికి శీతము ఉష్ణము అని తరు ఇప్పుడు ఎయిర్ కండిషనర్ ఆన్ లో పెడతారు మీరు ఎయిర్ కూలర్ అది ఎయిర్ కండిషనర్ అన్న ఎయిర్ కూలర్ ఇటీ ఎయిర్ ఆ సిస్టమ్ ఉంటుంది అది ఎయిర్ కూల్ చేస్తుంది ఏదో ఏదో ఎఫెక్ట్ ఏదో కారణంగా కూల్ చేస్తుంది జౌ సాంసన్ ఎఫెక్ట్ ఏదో ఉంటారు అది కూల్ చేస్తుంది సో ఇప్పుడు మీరు వేసం కాలంలో ఎయిర్ కండిషనర్ ఉన్న రూమ్ లోకి వెళ్ళారనుకోండి ఎలా అనిపిస్తుంది మీకు హాయిగా అనిపిస్తుంది శీతకాలంలో వెళ్ళారనుకోండి ఎలా అనిపిస్తుంది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకే అది హాయ్ ఆ ఇబ్బంది ఎయిర్ కూలర్ హాయి కాదు ఇబ్బంది కాదు మరి ఈ హాయి ఇబ్బంది ఏమిటి మీ సంసార్థం యొక్క రెస్పాన్స్ మీ సపోజ్ మీ రెస్పాన్స్ ఫర్ సమ్ రీజన్ రివర్స్ అయింది అనుకోండి అప్పుడే కాబట్టి ఇవన్నీ కూడా రిలేటివ్ స్టేట్స్ ఆఫ్ మైండ్ తర్వాత ఇంకో దృష్టాంతం చెప్తా ఇప్పుడు మీరు స్నానం తెల్లవారుధామన కార్తీక మాసం తెల్లవారుధామన్న స్నానం నదిలో స్నానం ఏదైనా మీరు చూసుకోవచ్చు తెలవదా ఐదుంటికి నదీ స్నానం చేయడానికి వెళ్తాం వెళ్ళినప్పుడు ఆ నీళ్లు ఎలా ఉంటాయి మహా చలి చాలా చలిగా ఉంటాయి అవునండి సరే ఎలాగో అతి కష్టం లేదు అవైనా సరే స్నానం చేయాలి మూడు మునకలు వేస్తారా ఇప్పుడు ఎలా ఉంటాయి చలిగాయే ఉండవు అంత భయంకరమైన చలిగాయ ఉండవు అందుకే మరి అవి చలిగా ఉన్నట్ట ఎలా ఉన్నట్టు అంటే అబ్సల్యూట్ గా చలి కాని వేడని కానీ ఏమీ లేదు ఏది అంతకముందు చలి దీన్ని మేము చిన్నప్పుడు మా అమ్మగారితో పట్టుగా నేను కార్తీక మాసం స్నానానికి వెళ్ళేవాడిని మా అమ్మగారు తలవారు స్నానం ఐదింటికి లేచి కార్తీక మాసం స్నానం వెళ్ళేవాడు అల్కిల్లా అందరూ కదా అప్పుడు ఇది ఉండేవి కాదు వీధులంతలో ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు గ్రామంలో సో అప్పుడు అల్కిల్లా ఒకటి తర్వాత ఏవో పూజా ద్రవ్యములు ఇవన్నీ బుట్టలో పెట్టుకుని ఆ బుట్ట పట్టుకుని వెళ్ళేవాడిని పాపం వారు ఏం చేసేవారంటే బుట్ట మొయలేక నన్నేమో ఇంకా ఇంకా ఎవరైనా తోడు ఉంటే బాగుంటుందని దీపంది చూపిస్తారని ఆ బుట్ట పట్టుకుని వెళ్ళేవాడు వెళ్ళినప్పుడు మా అమ్మగారు స్నానం చేసి అరే వచ్చి స్నానం చేయరా పడు తోపుకున్నావా స్నానం చేయి ఉపనయనం అయ్యి స్నానం చేసి సంధ్యావనం చేసుకోవాలి కానీ అలా ఒడ్డు మీద ఇలా కూర్చుంటాడే అని కోపడేవాడు కోపడితే నేను చేయను నాకు చదివేస్తుంది చదివేస్తుంది ఆఖరికి ఎలాగైతేనే మొత్తానికి దిగడం అయ్యేది రెండు సార్లు మూడు సార్లు దిగి ఇంకా ఆ తర్వాత ఎరే చాలు ఈతాలు ఇంకా గట్టి ఎక్కడానికి మళ్ళీ ఆవిడే కోపడేవాడు చాలా ఈతలు కొడుతూ ఉండేవాడు తెల్లారి దాకా ఈత వీళ్ళ పూజలు అన్నీ అయ్యి దీపాలు పెట్టుకోడాలో అన్నీ అయ్యేప్పటికి ఇంకా మనం ఈత కొడుతూనే ఉంటాం అరే చాలు రా ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి కాఫీ అయితే తాగాలి రారాబాబు అని బతిమలాడితే అప్పుడు మళ్ళీ కట్టి అక్కడ ఇప్పుడు ఇందుకు నీళ్లు చలిగా ఉన్నట్ట నథింగ్ అబ్సల్యూట్ అబౌట్ ఎట్ కాబట్టి శీతము ఉష్ణము అనేవి అవి కేవలము ఎక్స్పీరియన్సెస్ అనుభవము కాదు ఆ అనుభవాలు మనకి కలిగిట్లా చేసిన చైతన్యం వాస్తవము శవాన్ని తీసుకెళ్లి నీలలో వేస్తారనుకోండి చలిస్తుందా వేడిగా ఉంటుందా ఏముండవు మనం నీలలో వేస్తే చలెనో వేడెనో అంటున్నాం కాబట్టి ఈ చలి వేడి అనే అనుభవం కలిగి చేసిన ఆ చైతన్య శక్తి అది చర్మం అంతా వ్యాపించింది అదే సత్యం కాని ఆ అనుభవం సత్యం కాదు అది యార్థం కాదు ఇది ఎలాగంటే సినిమా తెర మీద పడే కాంతి సత్యమా ఆ కాంతిలో కనపడిన డ్యాన్స్ సత్యమా కాంతే సత్యం డ్యాన్స్ కనపడమే కానీ సత్యం కాదు శీతోష్ణములు అనుభవానికి రావడమే కానీ అది సత్యం కాదు అవి అనుభవానికి రావడంలో ఆ అనుభవానికి వెనుకనుండే చైతన్యం ఏది కలదు అదే సత్యము ఈ విషయాన్ని గుర్తించాలి దాన్ని గుర్తించేననుకోండి అప్పుడు మీకు సహన శక్తి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇది శీతోష్ణాల ప్రసక్తి సుఖ దుఃఖముల విషయంలో దీన్ని శీతోష్ణాలకి చెబుతున్నాం ఆది శబ్దం చేతున్న సుఖ దుఃఖాలకు దాన్ని అన్వయం చేయాలి శీతోష్ణాలను అప్సల్ ఎస్టాబ్లిష్ చేయటం అంత తాత్పర్యం కాదు ఇక్కడ అందుకే దృష్టాంతంలో శీతోష్ణ సుఖ దుఃఖద శీతోష్ణాలు రిలేటివ్ స్టేటస్ ఆఫ్ మైండ్ సెన్సార్గన్స్ మైండ్ యొక్క రెస్పాన్స్ తప్ప మరొకట్లేదు కొంతమంది యోగులు బాగా అభ్యా యోగులంటే బాగా అభ్యాసం చేసిన వాడిని యోగి అంటారు సో చలిని బాగా అభ్యాసం చేసేస్తారు వాళ్ళకి చలిం వేదు చలేరగదు ఒకసారి నేను మాంట్రియల్లో వెళ్తున్నాను మైనస్ ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ అవుట్ సైడ్ టెంపరేచర్ కాల్లో కూర్చుంటే రికార్డు చూపిస్తూ ఉంటున్నా సైడ్ టెంపరేచర్ మైనస్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఆ టెంపరేచర్లో నెక్కరు వేసుకుని బూట్లున్నాయి ఎందుకంటే ఎక్కడ చూస్తే అక్కడంతా స్నో బూట్లున్నాయి నిక్కర వేసుకున్నాడు ఒకతనం భుజం మీద చుక్కా లేదు భుజం మీద ఒక కండువా వేసుకున్నాడు నెత్తిమీటి టోపి పెట్టుకుని నడిచిపెడిపోతున్నాడు అందరూ కార్లు స్లో డౌన్ చేసేసి అలాగే కిటికీ కిటికీ తెరవడానికి ధైర్యం చాలదు కిటికీ తెరిస్తే చెంప మీద కొట్టినట్టుంటుంది గాలి మైనస్ డిగ్రీ సెంటిగ్రేడ్ మీరు ఊహ చేయలేరు రాయట మైనస్ ఫార్టీ మీరు ఒక్క నిమిషం బయట ఉంటే ఫాస్ట్ బయట వచ్చి చచ్చిపోతాడేమో అన్నట్టుగా అయిపోతుంది అతను నడిచి వెళ్ళిపోతున్నాడు మేమందరం అతను అలా వేలమోహం వేసి చూస్తున్నారు అందరూ నేను అలాగే వ్యలమోహం వేసి చూశాను అలా నడుచుకుంటూ పోతున్నాడు అత అతని బాడీకి ఏమీ ఏమిటి రహస్యం ఏమిటి అంటే కొంతకాలం హిమాలయాల్లో అభ్యాసం చేసి తర్వాత మాంట్రియాల్లో వచ్చేదన్నమాట అదే కాబట్టి అది ఆ సహన శక్తిని మీరు ఒక లెవెల్ కి తీసుకెళ్లిపోవడానికి అవకాశం ఉంది పాసిబుల్ ఇంతకీ శీతోష్ణాల టాపిక్ కాదు ఇది ఇంకే శీతోష్ణాలని అన్నారు శ్రీకృష్ణుడు అన్నాడు కాబట్టి మనం అంటున్నాం ఇది సుఖ దుఃఖముల టాపిక్ సుఖమని మీరు ఏదనుకుంటారో అది అసత్యము దుఃఖమని మీరు ఏదనుకుంటారో అది కూడా అసత్యము జీవితంలో మనకు అనుభవానికి వస్తూ ఉంటాయండి మనం ఏది సుఖం అనుకున్నామో అది హుళక్ అని తెలుసుకుందా మన మన జీవితంలో అనుభవాలే మనం ఏది దుఃఖం అనుకున్నామో అది హుళక్ అని తెలుసుకుందా కాబట్టి ఇప్పుడు హనీమూన్ కు వెళ్ళ మీద శీతోష్ణాది ఆగింది కాదు సకారణ కారణంతో సహా ఆత్మరత్వంగా సర్వం ఇచ్చారు అలా తన్నహి శీతోష్ణాది సకారణం ప్రమాణై నిరూప్యమాణం వస్తు సంభవతి శంకరలో ఈజ్ అేట్ ఫిజిసిస్ట్ గ్రేట్ సైంటిస్ట్ ఆయన ఇలాంటి వాక్యాలు చెప్పడంలో ఇంకా ఆయన మించిన వాళ్ళు లేరు ఆయన ఆ లక్ష్యం చూడండి ఆయన అంటారు ఈ శీతోష్ణములు మొదలైనవి ఉన్నాయే మీరు సకారణంగా కనుక వాటిని నిరూపిస్తే సకారణంగా ఎందుకు వచ్చింది ఈ శీతం ఎలా వచ్చింది ఈ ఉష్ణం ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని మీరు ఆ చేస్తే ఇప్పటిదాకా నేను చేశాను కదా మీమాంస ఇలాగంటే మీమాంస చేస్తే అవి వస్తువులు కావు అని తెలియ వస్తువు అవి అవి యథార్థాలు కావు దే ఆర్ యువర్ రెస్పాన్సెస్ అంటే అండ్ షార్ట్ లివ్డ్ రెస్పాన్సెస్సే తప్పించి అవి యథార్థములు కావు వెరీ షార్ట్ లివ్డ్ ఇప్పుడు మీరు మీకు మూడు బాగుంది పొద్దున్నే పొద్దున్న పది గంటలకు మూడు బాగుంది రెండింటికి మూడు బావులేదు ఇప్పుడు ఏది ఏ మూడు సత్యం రెండు మిచ్చే ఈ బావున్న మూడు మిచ్చే ఆ బావు మూడు మిచ్చే ఈ మూడ్స్ ఏ చైతన్యంలో తెలిసేయో ఏ తెలివిలో తెలిసేయో ఆ తెలివి సత్యం ఈ మూడ్స్ మాత్రం మిచ్చాయి రెండు మిచ్చాయి సముద్రంలో మంచి అందమైన కిణటాలు వచ్చాయి ఆ తర్వాత కొంతసేపటి గాలి విపరీతంగా వేసేసి బ్రేకర్స్ తుఫాను టైంలో వస్తాయి బ్రేకర్స్ అని అలా విరిగి పడుతూ ఉంటే కినడాలు వే నూరగా వచ్చేస్తూ ఉంటాయి ఈ రెండింటిలో ఏది సత్యం రెండు సత్యం కాదు మీరు సత్యం కాబట్టి జీవితంలో కూడా సుఖానుభవము సత్యం కాదు దుఃఖానుభవము సత్యం కాదు కానీ ఈ రెండు అనుభవాలని సంభవము చేసిన అంటే అవి పాసిబుల్ అయ్యేట్లా చేసినటువంటి చైతన్య శక్తి కలదో అది ఏ సత్యం కాబట్టి ఇంత ప్రమాదం ఏంటంటే మీరు అసత్యాన్ని సత్యం అనుకుంటూ ఉన్నంత సేపు సత్య వస్తువు కప్పుబడి ఉంటుంది మీరు దాన్ని గుర్తించలేకపోతే ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నారు ఎందుకు శీతోష్ణాలు సత్యం కావు ఎందుకు సుఖ దుఃఖాలు సత్యం కావు సకారణం అన్నారు కదా సో నిరూపి నిరూపిస్తే సత్యం కావాలని దేవుతుందంటున్నారు కదా పరిశీలిస్తే నిరూపించడం అంటే పరిశీలించడం ఎవరిస్తావో హిస్సహ వికారం అన్నారంటే వికారము అంటే మోడిఫికేషన్ ఇప్పుడు తరంగము సత్యము కాదు తరంగము అంటే అలా అలా సత్యము కాదు ఎందువల్ల ఎందువల్ల అంటే అది కేవలము నీటి ఎందు వచ్చిన ఒక వికారం మాత్రమే నీటి ఎందు వచ్చిన వికారం తప్పిస్తే అది సత్యం కాదు ఎప్పుడు కూడా వికారము అంటే ఒక వస్తువు ఉంటుంది ఆ వస్తువుకి నామరూపాలు జోడించి వికారం ఉంటుంది ఇప్పుడు నెక్లెస్ అనుకోండి బంగారము నెక్లెస్ దీంట్లో వస్తు బంగారం వికారం ఏది వికారోహిస శీతోష్ణములు సుఖదుఖములు ఇవి ఒక ప్రసంగా తీసుకొచ్చాను ఎవరో వస్తుంది ఇవి మాత్రమే వికారము సత్యం కాదు దానికి దృష్టాంతం చెప్తున్నారా వికార్య వ్యభిచరతీ వికారం ఎందుకు సత్యం కాదో తెలుసునా వికారము వ్యభిచరిస్తుంది వ్యభిచరించడము అంటే ఉంటుంది మళ్ళీ పోతుంది ఉన్నట్టు కాదు లేనట్టు కాదు కనబడుతూ ఉంటుంది ఇప్పుడు హీరో హీరోయిన్ ను కలిసి మహానందంగా డాన్స్ చేస్తున్నారు సినిమా తెర సో అంతా ఆనందమే ఈ లోపల విలన్ వచ్చి హీరోయిన్ కిడ్నాప్ చేస్తారు విలన్ అంటే వాడు అదే కదా హీరో హీరోయిన్ పాట పాడేసుకుంటే అడుగుతాయి వాడి పేరు కదా విలన్ డెఫినేషన్ అది సో వాడు వచ్చి ఏం చేస్తాను అంటే ఈ హీరోయిన్ కిడ్నాప్ చేస్తారు కిడ్నాప్ చేస్తే అక్కడ అంత దుఃఖమే అంత టెన్షన్ దుఃఖము ఇప్పుడు అంతకు ముందున్న శృంగారము అంటే ఆ పాట ఆ శోభ అది ఏమైంది వ్యభిజారతి అది లేకుండా పోయింది లేకుండా పోయింది చిద కొట్టేసి ఆ హీరోయిన్ తీసుకు తీసుకుంటాడు వస్తువు ఆ పార్కులో డ్యామిస్ సో ఇప్పుడు ఇప్పుడు ఆ వికారం సత్యమా ఈ వికారం సత్యమా ఇది సత్యం కాదు మరి ఏమిటంటే సత్యం ప్రకాశించే తెర సత్యము ఎందువల్ల దాంట్లో ఏ వికారములు ఉండవు ప్రకాశించే తెరలో ఏ వికారాలు ఉండవు ఇప్పుడు సినిమా తెర మీద వర్షం కురిసేస్తూ ఉంటుంది హో రం కురిసేస్తూ ఉంటుంది అందుకంటే ఇప్పుడు తెర కలిసిపోతుందా కలిసిపోతుంది సినిమా తెర మీద మంటలు వచ్చేస్తూ ఆ మంటలకి తెర కాలిపోతుందా కాలిపోతుంది ఎందుకని తెర ఏ వికారములు ఉండవు వికారం అంటే మారిపోతూ ఉంటుంది అదే హేతు ఇంకా వేరే రీజన్ అక్కర్లేదు అది అసత్యము తెలియడానికి అదే హేతు దీనికి దృష్టాంతం ఇప్పుడు నిజమైన వేదాంతంలో వచ్చినట్టు యథాది సంస్థానం చక్షుషా నిరూప్యమాణం మృద్వ్యతికేనా అనుపల అసత్ ఇది వేదాంతులకి మంచి ప్రియమైన టాపిక్ వేదాంతులకి పంచభక్ష ప్రమాణాలతో భోజనం పెడితే ఎంత ఆనందం కలుగుతుందో అంతకంటే ఎక్కువ ఆనందం ఈ వాక్యంలో కలుగుతుంది అసత్ ఘటము అసత్తు సరే చెప్పారు కదా ఘటము సత్తా అసత్త మీరు మామూలుగా లోకంలో ఎవరన్నా అడగండి ఈ ఘటముకుండా ఇది సత్తు అసత్తు డెఫినేషన్ చెప్పి ఇది సత్తు అసత్ అం చెప్తారు సత్ సత్ ఘటం ఉంది కదండి ఉన్నదాన్ని పడుతున్నా అసత్ అంటే ఇది ఇది ఈ మధ్యాహ్నం కొంచెం మధ్య చదువు అవుతున్న కొల్ది వయసు కలిగే కొంచెం ఒకప్పుడు ఉన్నంత తల్లిదాట ఒకప్పుడు బాగా చదివిన వాడు ఈ మధ్యకాలంలో ఏదైనా కొంచెం తేడా చేసుకుంటుంది ఏదైనా ఎవరికైనా డాక్ చేయడానికి తినిపిస్తే మంచిది అని అనుకుంటారు లోపల ఎందుకంటే ఘటము అసత్ సంస్థానం అంటే రూపం సంస్థాన శబ్దానికి రూపము ఆకారం సో ఘటము మొదలైన ఆకారములు ఉన్నాయే అవి అసత్ ఆది శబ్దం చేత దీన్ని తీసుకోవచ్చు ఇది శరావము అంటారు సంస్కృతంలో అంటే మూకుడు సో ఇది ఘటము ఇది ఆది శబ్దం చేత శది సంస్థానములు ఏవైతే ఈ ఆకారములు ఏవైతే ఉన్నాయో ఇది అసత్ అసత్ అంటే కనబడివే గాని ఉన్నవి కావు అంటే ఘటము ఉన్నది కాదు నువ్వు అసత్ నిత్య ఎలాగండి ఘటం మిచ్చేవిటండి అంటే ఆయన అంటారు చక్షుషా నువ్వు కంటితో నిరూపించు నిరూపించడం అంటే పరిశీలించు నువ్వు కంటితో పరిశీలించు పరిశీలిస్తే పరిశీలించకుండా ఇది ఘటమని అనేస్తే ఇది ఘటం మీకు ఎలా తెలిసింది అసలు అది నాకు ఇది ఘటము ఎలా తెలిసిందే ఎప్పుడు ఈ వేళ తెలిసిందా ఇంతకు ముందే తెలుసా ఇంతకు ముందే అసలు ఈ వేళ ఎందుకు తెలిసిందంటే ఇంతకు ముందు తెలుసు కాబట్టి ఈ వేళ తెలిసింది అది కూడా ఉంది రిజోనా ఇంతకు ముందంటే ఎప్పుడు తెలిసిందంటారు ముందంటే ఎప్పుడు నిన్న పోనీ లాస్ట్ ఇయరా టూ థౌజండ్ మరి ఎప్పుడు ఎప్పుడు అంటే మీ మీ వయస్సు మూడేళ్ళు నాలుగేళ్ళు ఉన్నప్పుడు తెలుసు కొనలా అనుకోచ్చా మీ వయస్సు నాలుగేళ్లు ఉన్నప్పుడు ఇది ఘటన తెలిసింది ఎలా తెలిసింది అమ్మగారు చెప్తే తెలిసింది అమ్మగారు శాస్త్రాన్ని అధ్యయనం చేసి పరిశీలించి చెప్పారా లేకపోతే ఊరికే కర్ణాకర్ణిగా చెప్పారా కర్ణాకర్ణిగా చెప్పారు ఆ అమ్మగారు పాపం వెర్రమ్మగారు ఆవిడ తెలుసు లేదు ఆవిడ చెప్పారు అంతేకాని ఆవిడేవి దాన్ని బాగా పరిశీలించి అలా చేసామని చెప్పారా లేదు ఆవిడెందుకు చెప్పారంటే ఆవిడ అత్తగారు దీన్ని ఘటన అన్నారు కనుక ఆవిడే ఘటం అన్నారు లేదా ఆవిడ అత్తగారు కాబట్టి కొన్ని ఆవిడ అమ్మగారు ఇది ఎవడూ పరిశీలించి దీన్ని ఘటన అనలేదు మీరు పరిశీలించి ఘటనలేదు ఎవరో మాట అలా చెప్పారు మీరేం పరిశీలన చేసే ఘటవం లేదు ఏదో ఏదో అందరూ ఘటన ఉన్నారు కాబట్టి మీరు ఘటమన్నారు మరి అది సత్యం సత్యం అంటే అలా ఉంటుందా సత్యం యొక్క పరిస్థితి అదే పరిస్థితి సత్యమంటే నిరూప్యమానం నేను మిమ్మల్ని మాట్లాడుగుతా చెప్పండి ఇప్పుడు నేను దీన్ని పట్టుకున్నా దీన్ని పట్టుకున్నా ఘటన అసత్ కదా దీన్ని పట్టుకున్నా ఇప్పుడు నేను మట్టిని పట్టుకున్నానా లేక మరో దాన్ని పట్టుకున్నానా మట్టిని పట్టుకున్నా తెలుస్తూ అనుకున్నాను ఇది మట్టి నేను తెలుస్తూ ఉంటుందండి అదే మెటల్ ఉందనుకోండి మెటల్ అయితే చల్లగా తగులుతుంది ఇదైతే ఓ మోస్తరు కట్టింది తెలిసిపోతుంది కదండి ఇది మట్టిని పట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను పట్టుకున్నది ఏమిటి మట్టి చూసుకున్నది ఏమిటి దీంట్లో కాఫీ తాగాను కాఫీ తాగితే కొంచెం మట్టి వాసన వేస్తుంది పట్టకుండా కదా మట్టి వాసన వేస్తుంది కాబట్టి రుచి చూసింది ఏమిటి రుచి చూసింది ఏమిటి మట్టి ఇది చెప్పండి నాకు మీరు మీరు చాలా బుద్దిమంతులు నాలుగు దీని మీద పెట్టాను పెట్టట్లేదు నేను ఎంగిల్ చేయకూడదు కదా సో నాలుగు పెట్టాను అనుకోండి నా నాలుగుకి రుచి వస్తుంది ఏ రుచి వస్తుంది మట్టి రుచి వస్తుందా కుండ రుచి వస్తుందా ఏమండ తర్వాత ఇంకేముంది వాసన చూశాననుకోండి మట్టి వాసన వేస్తుందా కుండ వాసన వేస్తుందా మట్టి వాసన వేసుకుందండి ఇప్పుడు వేసుకోండి కూడా ఇది మట్టి వాసన వేసుకోండి ఏమంటే తూకం వేసాననుకోండి వంద గ్రాములు ఈ వంద గ్రాములు ఏమిటి మట్టి కుండా అంటే చూస్తే చూసి ఇది మట్టి ఇదేమిటిది మట్టి సౌండా లేకపోతే కొండ సౌండా మట్టి కుండ సౌండ్ అంతే కదా మట్టి కుండ సౌండ్ అంటే మట్టి వల్ల వచ్చిన సౌండ్ అలాగే మెటల్ కొండ సౌండ్ వేరే ఉంటుంది అది మెటల్ సౌండ్ అది ఇది కుండే అది కుండే కొండ సౌండ్ అనుకోండి సపోజ్ ఇది కొండ సౌండ్ అనుకోండి అప్పుడు మెటల్ కుండలో కూడా ఇదే సౌండ్ ఉండాలి బికాజ్ అది కూడా కొండే గనక అవునా కాబట్టి ఇది కొండ సౌండ్ కాదు ఇది సౌండ్ అయితే అది కొండే గనక ఇదే సౌండ్ దానికి ఉండాలి లేదుగా ఆ సౌండ్ మారిపోయింది కాబట్టి కొండ సౌండ్ కాదు ఇది మట్టి సౌండ్ మట్టి కుండ సౌండ్ అది మెటల్ కుండ సౌండ్ వేరే కాబట్టి సౌండ్ చెవితో తెలిసేది మట్టి కంతితో చూసేది మట్టి నాలుగుతోటి రుచి చూసేది మట్టి ముక్కుతో వాసన చూసేది మట్టి చేత్తో స్పృశించేది మట్టి తూకం వేసింది మట్టి ఇంకేమిటి కొండ ఎక్కడి నుంచి మీరు పెట్టుకున్న పేరు కుండ కుండన్నది షేప్ మీరు పెట్టుకున్న పేరు దేని షేప్ మట్టి యొక్క షేప్ కాబట్టి షేప్ కూడా మట్టి యొక్క షేప్ే కాబట్టి నేను ఒక్క మాట చెప్తాను మృతు కంటే వ్యతిరేక ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే చక్షుషా నిరూప్యమాణం కంటితోటి మీరు పరిశీలించినప్పుడు మృద్వ్యతిరేకేణ అనుపలబ్ధ మృత్తు కంటే భిన్నంగా ఇది మృత్ మృత్ మట్టి ఇది మట్టి ఇది కుండ అని ఖచ్చితమైన విభాగంగా మట్టి కంటే సపరేట్గా మీకు కుండ తెలియబడుతోందా లేదు అనుపలబ్ధ మట్టి కంటే తూకం వేస్తే మట్టి తూకం మట్టి బరువు కంటితో చూస్తే మట్టి తెలియబడుతోంది చెవితోటి శబ్దం వింటే మట్టి యొక్క శబ్దం వస్తుంది సో ఈ విధంగా ఇంద్రియములతోటి మీరు దాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఇది ఏమంటే ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నప్పుడు మీరు మట్టిని తెలుసుకుంటున్నట్టు అయిందే గాని మట్టి కంటే భిన్నంగా కుండా అనే వస్తువుతో ఒక దాన్ని మీరు తెలుసుకున్నట్టు కాలేదు కాబట్టి ఇక్కడ సత్ అసత్ ఇప్పుడు మట్టి అంటే ఇది మట్టేనా అండి ఇది మట్టినా ఇది ఇది కుడా కుండ కదా ఇప్పుడు దీని ఇక్కడ ఎన్ని ఉన్నాయి వస్తువులు ఒకటి ఉందా రెండున్నాయా ఒకటే కదా ఉంటా ఇప్పుడు ఈ ఒకటి మట్ట కుండా ఏదో ఒకటి చెప్పండి మరైతే కొండ ఏమిటి అసత్ కనబడింది కుండ కనబడుతోంది మట్టి ఉంది ఈ కనబడే కుండ ఎన్నటికీ ఉన్నది కాదాలదు జారబిడిచాననుకోండి కొండ లేకుండా పోతుంది పిండి అవుతుంది కుండ లేకుండా పోతుంది కానీ మట్టి లేకుండా పోదు ఆ భావో విద్యదే సతహ మట్టి సత్తు అది లేకుండా పోదు ఈ కుండ ఇది కనపడమే గాని అది ఉండే ప్రసక్తే అసలు నిజానికి ఫిజిక్స్ ప్రకారం ఒకటి ఉంది మనం ఎప్పుడు చెప్తామంటే దానికి ఎంతో కొంత మాస్ ఉన్నప్పుడు ఉంది చెప్తాం ప్రోటాన్ ఉంది అన్నారు ఉందంటే దాని బరువు ఎంత అని అడిగారు వెంట సో దాని బరువు ఎంత అని చెప్తే అది ఉన్నట్టు రెక్క ఎలక్ట్రాన్ ఉంది అన్నారు అంటే ఎలా చెప్పగలవు దాని బరువు కట్టిందాం ఎంత దాని బరువు వన్ బై ఏదో అలా ఉందో నెంబర్ ఆఫ్ ప్రోటాన్ ప్రోటాన్ లో పదిహేను బరువు దాని తక్కువ తక్కువ తక్కువ ఎంత తక్కువైనా తక్కువైనా ఉంది ఎలక్ట్రాన్ కి బరువు ఉంది సో కాబట్టి బరువు ఉండాలి మాస్ ఉండాలి కాబట్టి ఇప్పుడు మట్టి బరువు వంద గ్రాములు అయితే కుండ బరువు ఎంత కుండకి బరువు ఏం సో కుండ బరువు జీరో మట్టి బరువు వంద గ్రాములు కుండ బరువు జీరో సో కాబట్టి కుండ కనబడి మాత్రమే కాని ఉన్నది కాదు ఉన్నది లేకుండా పోదు మట్టి లేకుండా పోదు ఇది కథ సరే మట్టి కుండ అయిన తర్వాత దీని సత్యం ఏమిటంటే దీని దార్ష్టాంతిక ఏమిటంటే ఆత్మ చైతన్యము తెలివి ఏది గలదో మట్టియే ఆకారం మారి గుండ అయిపోయింది ఆ గుండాకారం పోయి మరొకటి ఏదైనా అలాగే మీ హృదయంలో చైతన్యం ఉన్నది అది ఒక ఆకారంలో ఒక వికారం ఆకారం అనద్దు వికారం అంటారు ఎందుకంటే దానికి ఆకారం అనేది ఏం ఒక వికారంలో దాని ఎందు వచ్చిన ఒక వికారం పేరే సుఖం దాని ఎందు వచ్చిన మరి ఒక వికారం పేరు దుఃఖం ఈ వికారం అన్నది అసత్యము వికారో వికారం అసత్యం ఎందుకని వ్యభిచర సుఖమును మీరు అనుకున్నది వచ్చిపోతుంది దుఃఖమును మీరు అనుకున్నది వచ్చిపోతుంది ఈ వచ్చిపోయే సుఖ దుఃఖాలు సత్యమని మీరు అనుకుంటున్నంత కాలము మీకు ఆత్మ తెలియబడదు ఎప్పుడైతే వచ్చిపోయే సుఖ దుఃఖాలు మిథ్య ఇవి ఏ ఇప్పుడు ఎలా అయితే కొండ మిథ్య మట్టి సత్యం తెలుస్తుంది అలాగే వచ్చిపోయే సుఖదుఖాలు మిథ్య అని తెలిస్తే వీటి ఉన్నటువంటి చైతన్యమే సత్యము తెలుస్తుంది మీరు ఆ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆత్మయే సత్యం గాని ఆత్మయందు ప్రకటమయ్యేటువంటి సుఖ దుఃఖానుభవములు వచ్చిపోయేవి మిథ్య కనబడే వేదాన్ని యథార్థం కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఈ సంసారం యొక్క బంధము తేలికగా సడలిపోతుంది ఇది సప్తామీమాంస మీకు ఉత్సాహం ఉన్నట్లయితే అంటే ఎలాగో కొంతమంది ఎలాగో వస్తారు మామూలుగా జనరల్ నాకు ఇలా చెప్పడం అలవాటు నాకు వ్యతిరేక భావన లేదు అందరూ వెల్కమ్ మీకు నిజంగా ఇంకా ఈ సప్తామీమాంసే కొనసాగుతుందండి నెక్స్ట్ రాబోయే పాఠం కూడా దీన్ని ఇప్పుడు ఈ బయట ఉన్న దాన్ని బుద్ధిలో ప్రవేశపెడతాం సో బుద్ది సద్బుద్ది అసద్బుద్ది సత్ అసత్ నుంచి సద్బుద్ది అసద్బుద్ది ఇంటర్నలైజ్ చేస్తాం చేసి దాని ఇంకా ఉన్నది ఈ రకం మీమాంస ఇంకా ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ మీకున్నట్లయితే మళ్ళీ ముప్పై దాదీ శనివారం అయిందా ముప్పై ఒకటి శనివారం అయింది ముప్పై శుక్రవారం ఓకే ముప్పై ఒకటి శనివారం నాడు మళ్ళీ గీత క్లాస్ ఉంటుంది ఆ వేళ అంటే ఈవేళ శనివారం రాబోయే శనివారం నేను ఊళ్ళో లేను దాని అర్థం ఆ పై శనివారం నేను ఊళ్ళో ఉంటాను సో రాబోయే శని ఆదివారాలు గీత క్లాసు లేదు రాబోయే శని ఆదివారం శనివారం ఆదివారం రాబోయే శని ఆదివారాలు గీత క్లాసు లేదు ఆ పై ఆదివారాలు గీత క్లాసు ఉంటుంది నెంబర్